అంటే ఆత్మస్వరూపంలో ద్వైతము లేదు దైవము వేరే కలడనుభావము కూడా లేదు పంచభ్రమ నిరూపణ అని నిదాఘోనామ నిదాఘుడికి చెప్తాడనమాట జాగ్రత్తగా అన్నపూర్ణ ఉపనిషత్తులో భాగంగా ఉంటుంది అది ఆ పంచభ్రమ నిరూపణ గమనించాలన్నమాట అందులో మొదటి భ్రమ ఏమిటంటే జీవుడు ఈశ్వరుడు వేరు ఏ ఇది ఒకసారి మనసులో కుదురుకుంటే ఇక దీన్ని తొలగించాలంటే చాలా కష్టం ఇదే నాలుగు మిగిలిన నాలుగు భ్రాంతులకు ఆధారభూతమై ఉంటుంది అన్నమాట జాగ్రత్తగా విచారణ చేసి అద్వైత నిర్ణయాన్ని పొందేటప్పుడు నీవు ద్వైత భావాన్ని పోగొట్టుకోవాలి దైవము వేరే కళలన్న భావాన్ని కూడా పోగొట్టుకోవాలి ఈ రెండింటినీ మనో కల్పితములుగా అద్వైత భావంలో పండితులైన వారు శాస్త్రజ్ఞులైన వారు ఋషులైన వారు ఆత్మనిష్ట కలిగిన వారు గమనిస్తూ ఉంటారు చదవండి బంధమోక్షాలకు మనస్సే కారణమై ఉన్నది మనీ మనుష్యాణం కారణం బంధ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం మన మనసుకి ఏ పని పాట లేదనుకోండి అది స్వస్థానమై ఉన్నటువంటి ఆత్మలో ఉంటుంది పని పాట వచ్చిందనుకోండి అది బయటకు వస్తుంది బయటికి రాగానే ఏం చేస్తుంది ఏదో ఒక విషయాన్ని పూనుకుంటుంది ఏం విషయాన్ని పూనుకుంటుంది నేను వేరే ఈశ్వరుడు వేరే దాని మొదటి విషయం ఇదే అహం వృత్తి కలగగానే నేను వేరే ఈశ్వరుడు వేరే ఈశ్వరుడు తిరుపతిలో ఉన్నాడు ఈశ్వరుడు అర్కపూర్లో ఉన్నాడు ఈశ్వరుడు అరుణాచలంలో ఉన్నాడు ఈశ్వరుడు కాశీలో ఉన్నాడు ఈశ్వరుడు కేదార్నాథ్లో ఉన్నాడు ఈశ్వరుడు రామేశ్వరంలో ఉన్నాడు ఈశ్వరుడు అయోధ్యలో ఉన్నాడు ఈ ఈశ్వరుడు కంచిలో ఉన్నాడు ఈశ్వరుడు కామాక్షిలో ఉన్నాడు మరి నేను ఈశ్వర దర్శనానికి వెళ్ళాలి అవుద్దా వెళ్ళాలి తప్పక వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నీ ఏర్పాటు చేసుకోవాలి అన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి జాగ్రత్తగా ఎన్ని రోజులు ఉంటానో అన్నిటికీ సర్దుకోవాలి అన్ని రోజులకి సర్దుకున్న తర్వాత మూటామ్ములే సర్దుకుని సంసార భారంతో అందరితో కలిసి వెళ్ళాలా నేను ఒక్కడినే వెళ్ళాలా అబ్బో వీళ్ళందరినీ ఇక్కడ రోజులేసి వెళ్తే వీళ్ళేమైపోతారు వీళ్ళని కూడా తీసుకుని వీళ్ళకి కూడా ఆ దర్శనం కలిగించొద్దు ఈశ్వర దర్శనం చేయించొద్దు నేను చేతు నేను దర్శనం చెందటంతో పాటు నా కుటుంబాన్ని కూడా తీసుకెళ్లి దర్శనాన్ని చేయించాలి రే మీరు కూడా సర్దుకుంట్రా మళ్ళా వాళ్ళు ఎవరు సర్దుకుంటారు అంతా నిన్నే సర్దమంటారు వాళ్ళందరికి కూడా సర్ది అందరు ఇప్పుడు ఒకరికి సరిపడా ఆహారాన్ని పట్టుకెళ్ళాలా పది మందికి సరిపడ ఆహారాన్ని పట్టుకెళ్ళాలా ఈ పది మందికి సరిపడా ఆహారం తయారు చేసి ఆ దారి దారి పొడిగుతూ తింటూ వెళ్ళారు అక్కడ దాకా వెళ్ళారు అక్కడ ఉన్నారు ఆ క్యూలో ఉన్నారు ఆ రకరకాల ఈ పది మంది తయారవడం ఈ పది మంది వెళ్ళటం ఈ మంది చూడటం అదంతా ఈ చివరికి అంత మళ్ళీ తిరిగి వచ్చేశారు తిరిగి వచ్చిన తర్వాత ఈ మొత్తం స్టోరీలో ఈశ్వర దర్శనం ఆరక్షణం ఎంతసేపు జరిగిందండి అంటే ఈ మొత్తం స్టోరీలో ఇది ఒక పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నెల రోజులు కనీసం ఒక్కరోజు సంద చివరి గుడికి వెళ్ళిపోయి ఈశ్వర దర్శనం చేసి అక్కడైనా సరే ఈశ్వర దర్శనం ఎంతసేపు ఉంది అంటే ఆరక్షణం ఎందుకని మనం అక్కడికి వెళ్ళగానే చెప్తారు బాబు జరగండి జరగండి జరగండి జరగండి జరగండి జరగండి అంటుంటాడు వాడు వాడు ఇంకేమో వాడికి రామనామ స్మరణ అదొకటే అక్కడ డ్యూటీ వేసిన వాడికి రామనామ స్మరణ ఏంటి అంటే జరగండి జరగండి అంటున్నాడు దేవాలయాల్లోకి వెళ్ళి చూస్తే ఎంతసేపు వాడికి రామనామ స్మరణ ఉండదండి జరగండి జరగండి స్మరణ చూడండి వాడు కూడా మనకి బోధిస్తున్నాడు నాయన అంతా జరిగిపోతోంది బాబు నేను వీడు చూసిన వెళ్ళిన వాడు ఏమనుకుంటున్నాడు నేను ఈశ్వర దర్శనం చేస్తున్నాను అనుకుంటున్నాడు వాడు ఏం చెప్తున్నాడు జరగండి నాయనా ఇదంతా జరగటమే కాని చేయడం కాదు కర్త భోక్త లేడయ్యా బాబు చూస్తున్నవాడు కనబడుతున్నవాడు వేరువేరుగా లేరయ్యా బాబు ఎప్పటికైనా నువ్వు ఈ బహిర్ముఖ దర్శనాన్ని మానేసి ఆ అంతర్ముఖ దర్శనం ఏమైనా ఉంటే అది నేర్చుకో జరగండి జరగండి హా చూసి చాలా లేని హా జరుగు ఇది బహిర్ముఖ దర్శనం ఇది ప్రయోజనం లేదు అని సూటిగా బోధిస్తున్నాడు జరగండి జరగండి అని చెప్తూ మనం వాడిని ఏమనుకుంటున్నావు ఇంత కష్టపడి వస్తే వీడన్నా రక్షణ కూడా చూడండి ఇవ్వకుండా బామ్మన్నాడు వీడు అసలు వాడికి మళ్ళీ ఐదు వందలు ఇచ్చి వాడికి మళ్ళీ చూపిస్తూ అన్నాడు ఓ పది మంది యువతల నుంచే చూపిస్తూ వాడికి ఐదు ఇచ్చి ఓ పక్కకి జరిగి ఒక రెండు క్షణాలు ఎక్కువ చూస్తే లేదు రెండు క్షణాలు ఇంకా అదనంగా పక్కకి నిలబడి చూస్తే అది కాదు ఒక ఐదు వేలో పదివేలో కట్టి ఆర్జిత సేవలకు లోపలికి వెళ్ళి గర్భాలయంలో ఒక అరగంట సేపు పదిహేను నిమిషాలు అర్చన కూడా చేయించుకుంటే స్వామివారి దర్శనం బాగుంటుంది కదా సరే బాగుంటుంది బహిర్ముఖ దర్శనమా అంతర్ముఖ దర్శనమా తిరిగి వచ్చేసాం తిరిగి వచ్చేసిన తర్వాత